మన దేవాల్ కృతజ్ఞత అవకాహాలు పరిశుద్ధి అది కానీ నీకు వందనాలు ప్రభా స్ మహిమ గణత ప్రభావం ప్రభావ యుగ యుగానికి చెల్లిగాక దేవాసుప్రభా మరియు దినదిన ప్రభా యొక్క ప్రార్థన ఉంటకు ప్రభావ ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు యొక్క ప్రెజెన్స్ మా మద్దతు జరిగించండి ఈ సుప్రభ దేవాయత్ ప్రభా అదే రీతిగా ప్రభావ మరి ప్రతి వారిని కృపడ జ్ఞాపం చేసుకుంటారు ప్రతి బిడ్డ రూపభాని సన్నిధికి వచ్చేలాగా ప్రభావ వారిని అందరి వందనలు దేవాయచ ప్రభా లోకం చూసారు ప్రభ అంత గలిబిలి ఉంది ప్రభా అయినా కానీ ప్రభ మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనండి మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు రతజ్ఞతలు తండ్రి దేవాయత్ ప్రభా మరి మా ప్రతి పాపాన్ని శాపాన్ని కూడా కడిగి మాకు ప్రభా వాళ్ళొక రాజ్యంగా స్థానం ఇచ్చినందుకు నీకు లెక్కలేని బాయ్ ప్రభావం దేవాయసా అదే రీతిగా ప్రభా న యొక్క పరిశుధాత్మ ఎవ్రీడే మాకు అనుగ్రహించని ప్రభావం మేము నూతన బలము పొందుకోవాలా నూతన శక్తిని పొందుకోవాలా కాబట్టి ప్రభా యొక్క వాక్యం ఏదైతే వింటున్నామో అది మేము గ్రహించుకుంట ప్రభా శక్తిని అనుగ్రహించండి మీ అందు భయపటి కలిగే చూద్దాం మాకు అనుగ్రహించని ప్రభావం మేము మంచి సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభా మన పాటల ద్వారా మేము పొందండి మీరు మాతో మాట్లాడండి ఆది ఘనమైన ఏసునామం ప్రతి నోట నుండును దివ్య మగు ఆయన సన్నిధి ప్రతి చోట నుండును ఏసు ఘన నామము పేరా ప్రతి మోకాంగును ప్రభు ఏసుకడ దినము ప్రతిత్రముగను హల ూయాూయా ప్రభునామముస్తుతిం హలలు అనునిత్యం స్తిం హలలు ప్రభు నామముస్తుతిం హలలు అనునిత్యం స్తిం ప్రభువైనా ఏ సునామం మధురం మధురం ఆత్మీయ ఆకలిదప్పు తీర్చేటి గణమ గునామం ఇంపైనా ఏ సునామం వీణులకు వింద గునామం అన్ని నామములకు పైగా ఉన్నతమైన నామం హలలుయా హాలూయా ప్రభునామం స్తులూయా అనునితం స్తియంతులూయాూయా ప్రభునామం స్తియంతుం హలలు అనునితం స్తుమూల్యమం ఆదరణీయేసుమం భూలోక మంతటిలో నా ఆరాధన ఏ సునామం పదివేల శ్రేష్ట నామం పూజ్య సునామం ఈ లోక మంతటను కొనియాడబడు నామం హలలుయాలు ప్రభునామము స్థుతి హలలుయాలు అనునిత్యం స్తిం హలలు హాలూయా ప్రభునామము స్తు హలలు హాలూయా అనునిత్యం స్తిం పాపాక్షమాపన నగు సామర్థ్యమైన నామం సాతాను ఓడించుటకు శక్తి నామం మరణమును మరణము ద్వారా ఓడించిన నామం లోకమునకు నిత్య జీవం కలిగించిన ఘననామం హలలు హాలూయ ప్రభునామము స్తింతు హలు హాలూయ అనునిత్యము స్తిం ఘనమైన ఏసునామం ప్రతి నోట నుండును దివ్యా ఆయన సన్నిధి ప్రతి చోట నుండును ఏసున నామము పేర ప్రతి మోకాలుంగును ప్రభుయేసుకడ దినము ప్రతి నేత్రము గను హలలుయా హాలూయా ప్రభునామము స్తు Hallelujah Hallelujah Anunityam stutintum Hallelujah Hallelujah Prabhudamam stutintum Hallelujah Hallelujah Anunityam stutintum Hallelujah Praise the Lord శక్తిచేతాదనను బలమునిది కాదనను నాత్మద్వారా దినిచేతునని ఏ సై అసల విచను నాత్మద్వారా దినిచేతునని ఏ సై అసల విచను శక్తిచేతాదనను బలముతో నిధి కాదెను నా ద్వారా దిని చేతునని ఏ సైయశల విచెను ద్వారా దిని చేతునని ఏ సై ఓ గోప పార్వతమా జరుబాబెలు ఓ గోప చెరుపా నడగింపను ఎంత మాత్ర పుదానవు నీవనెను చంద్ర భూమిగా ఎంత మాత్ర పుదానను నీవనెను చంద్ర భూమిగా శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా దీని చేతునని ఏ సై అసెల విచెను నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏ విను నీ భాగ్యమెంత గొప్పది ఓహీజ్రయేలు విను నీ భాగ్యం గొప్పది ఏ సయ్య రక్షించిన వారవరు ఏ సయ్యారించినోలీ నవారరు శక్తి చేత కాదనను బలముతో నిధి కాదనను నా ద్వారా దిని చేతునని ఏ సెలవిచెను నా ద్వారా దిని చేతునని ను నీవు చేసిన మేళ్ళకు నీవు చూపినా కృపలకూ నీవు చేసిన మేళ్ళకు నీవు చూపినా కృపల వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ స్పందనం ఏసయ్యా ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నెంతగాను దీవించావు వందనం ఏసయ్యా వందనం ఏసయా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయా వందనం ఏ వందనం ఏ వందనం ఏ బలహీనుడనయనీవెంతగా బలపరచా ప్రీష్ మహిమైశ్వర్యముల ప్రతి అవసరమును తీర్చావు బలహీనొడనై నో నన్నెంత బలపరచావు పరచావు సు సుమహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం ఏసయా వందనం ఏసయా వందనం ఏ సయ్యా వందనం ఏ స స్తోత్రముయే స్తోత్రముయే స స్తోత్రముయే సయ్యా స్తోత్రముయే సయ్యా నీవు చేసిన మేళ్లకు Nivu chupi na krupalaku. Nivu chesina melaku. Nivu chupi na krupalaku. Vandana miyayasaya. Vandana miyayasaya. Vandana miyayasaya. Vandana miyayasaya. Praise the Lord, Sister. Thank you. రాష్ట్ర పత్రిక నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ వదనాలనైనా ఇస్రాయల్ల గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలైనా మీ మరణ భూస్థాపన పునరుద్ధారా మమ్మల్ని అందరినీ అంతరంగ మార్చుకున్నారు దేవుని ఇస్రాయల్ మాకు పేరు పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తు దేవుని ప్రజ ప్రభా రాజులైన యాచక సమూహముగా మమ్మల్ని మీరు పేరు పెట్టి పీల్చుకున్నందుకు మీకు ఎంతో వందనాలు కాబట్టి వాటికి తగినట్లు మేము పరిశుద్ధంగా జీవించేలాగని సహాయపడండి ప్రభావ తీర్మానించుకున్న ప్రకారంగానైనా మా జీవితాంతం మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తాం నోరు మూసుకొని మౌనంగా ఉండం దావిద్రాజ అది జ్ఞాపకం చేస్తాడు ప్రభా కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో నేను నోరు మూసుకొని మీ నీతి సత్యాన్ని ప్రకటించక మీ సమాజంలో నేను మౌనంగా ఉండలేదు అన్నాడు కాబట్టి బ్రహ్మ మేము కూడా మా జీవితాంతం ఉండం ఎక్కడ పోయినా కానీ మిమ్మల్ని ప్రకటిస్తాం మిమ్మల్ని చూపిస్తాం అనేట్లేదు జీవం గల దేవుడని కాబట్టి నైనా అందు తగిన తండ్రి బలం మాకు అనుగ్రహించమని ఎందుకంటే ఇది యుద్ధం క్రైస్తవ జీవితం యుద్ధం అనేది మేము గ్రహించగలిగినాం మరి విశేషంగా మీరు మా చేతులకు యుద్ధాన్ని నేర్పుతన్నారు కాబట్టి దాన్ని బట్టి మీకెంతో వందనాలు కాబట్టి తను మళ్ళీ మీరు యుద్ధశూరులు కాబట్టినైనా మమ్మల్ని యుద్ధశూరులుగా తయారు చేస్తున్నారు ఏ రీతిగా మేము యుద్ధం చేయాలన్నా అతను మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణని మన చేత పట్టుకొని ముందు పోలాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి చివరి కాలంలో ఉంటుండగా మేము ప్రవర్తించాలా ఉపయోగ ఏ ప్రకారంగా ఇతరులతో మేము ఓ మంచి ప్రవర్తన కలిగి జీవించాల మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అది నేర్పించమని ప్రార్థిస్తున్నాం అది నేర్చుకొని జీవించి లాగన సహాయపడండి నైనా ప్రభా అనేకులను మీ చెంతకు తీసుకొని రావాలంటే ఈ యుద్ధంలో ప్రభావ మేము పోరాడాల ప్రభా మీరు రక్తం కారణంగా పోరాడే పోరాడలేదని కూడా మీరు అంటున్నారు నైనా అవును ప్రభా ఇవ్వన రీతిగా పోరాడతలేము తండ్రి మరణ మగనంతగా ఎవరు లేదు ప్రభావ మీరు పోరాడి ఆ యొక్క మీద దుష్ట శక్తులన్నింటినీ ఓడగొట్టి వాటిని అందరినీ ప్రవ వాటి మీద మాకు విజయం ఇచ్చిన కాబట్టి నైనా ఆ విజయాన్ని మా చేత పట్టుకొని మేము ముందు పోలాగన యుద్ధం నేర్పించమని ఏసుక్రైస్త పరిశుద్ధ నామంన ప్రార్థించచున్నాం తండ్రి ఆమెన్ ఎఫిస్లో రాష్ట్ర పత్రికలో క్రైస్తవ జీవితము సంబంధించిన విషయాలు అనేకమైన ఈ భద్రపరచబడింది మన ఎఫస్సి సంఘంలో ఆయన సేవ పరిచయలు ఉన్న కాలంలో ఆయనకు అనేక రకమైన దర్శనాలు కలిగినాయి తర్వాత అక్కడ ఆయన ఆ గ్రీసు దేశంలో ఆ రోజులలో వాళ్ళు ప్లే గ్రౌండ్స్లలో ఈ రోజులలో మనకి ఎట్లయితే బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉండేయో ఆ రోజులలో వాళ్ళు కత్తులతో కొట్లాడుకుంటూ కాంపిటీషన్స్ చేసుకునే అయితే వాళ్ళకి ఏమంటం దాన్ని ఒక విందు ఒక పండుగ లాగా లేక ఒక స్పోర్ట్స్ లాగా క్రికెట్ కి అందరు పోయి ఎలా గ్యాలరీస్ ఎలా కూర్చొని చూస్తూ ఉంటారో అట్లా ప్రజలందరూ పోయి కూర్చుంటే వీళ్ళు మధ్యలో కొట్లాడతారు ఎట్లా కొట్లాడతారంటే ఎవరినో ఒకరు చనిపోవాల అంత భయంకరంగా కొట్లాడతారు అన్నట్టు వాళ్ళ మీద వీళ్ళు బెట్లు వేసుకోవడము బెట్టింగ్లు చేయడం ఇట్లాంటివన్నీ జరిగేది రోజులలో పౌలు ఆ యొక్క దర్శనాన్ని చూసేయండి అక్కడ ఒక స్థలంలో ఈ ప్రజలు ఈ యొక్క వీళ్ళు కొట్లాడడము ఈ సైనికులు కత్తులతోని అవన్నీ చూసి ఆయన అనేక పర్యాలు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు స్పోర్ట్స్ మెన్స్ గేమ్స్ అవుతుంటే ఒకరోజు అక్కడ అక్కడ ఉన్నాడు ఆయన ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్ అక్కడ స్టార్ట్ అయినాయి తెలుసు మనకి ఎథెన్స్లో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ రెండు సంవత్సర క్రితం స్టార్ట్ అయినాయి ఆ రోజు నుంచి రోజు వరకు అవి కంటిన్యూ అవుతున్నాయి ఒలింపిక్ గేమ్స్లో చూసినప్పుడు ఆ యొక్క పాల్గొనే వ్యక్తులు ఏ రీతికైతే పరుగు పందెంలో పరిగెత్తుతున్నారో వాడు విడిచిపెట్టకుండా ఆ బహుమానం పొందుకోవాలని పరిగెత్తుతా ఉంటాడు అది చూసి దేవుని సేవకులు దేవుని బిడ్డలు కూడా ఈ లోకంలో పరుగు పందెంలో ఉన్నారు అని మనకు అక్కడ చూపిస్తూ మనం పరుగు పందెంలో ఉన్నాం అదే రీతిగా సైనికుడు యుద్ధానికి పోతప్పుడు ఎట్లా సిద్ధపడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క చివరి అధ్యాయంలో మనకి రాసి పెట్టాడు తుదకు అని స్టార్ట్ అవుతుంది వాక్యం వ్యవసాయ రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో తుదకు చెప్పండి తుదకు అంటే ఏంది ఎవరెవరు చెప్పగలరు తుదకు అంటే తుదకు అంటే మీరు రక్షణ అనుభవంలోనికి వచ్చినాక ప్రభుని సంతోష పెట్టే బిడ్డలుగా ఉండులాగున మీరు జీవిస్తున్నారు మీకు స్వాతంత్రం ఇచ్చిండు దేవుడు కాబట్టి యజమానులకు వేద ఉండాలా ప్రతి జాగ్రత్తగా జీవించాలా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలా తల్లిని సన్మానించాలా ఇవన్నీ వాగ్దానాలు అక్కడ జ్ఞాపకం చేపడ్డాయి తర్వాత తండ్రులకి తల్లిదండ్రులకు కూడా అక్కడ ఆజ్ఞలు పిల్లలకు కోపం పుట్టించక ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలా ఇలాంటివన్నీ వాళ్ళకి బోధించాలని ఉంది అక్కడ దాసులైతే యజమానుల పట్ల విధేలై ఉండాలా తర్వాత మనుషులను సంతోషపెట్టి చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసలమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాల ఆరో వచనంలో దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా అంటే సంపూర్ణంగా ఆసక్తితో మనము దాన్ని జరిగించాలా అన్న విషయాన్ని అక్కడ చేస్తున్నాడు అక్కడ ఏడవ వచనంలో ఒక విషయం చెప్తుంది నీ సేవ ఎట్లా ఉండాలని మనుషులకు చేసినట్టు కాక ప్రభునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి కాబట్టి నువ్వు సేవ చేయాలంటే దేవునికి ఇష్టమై ఉండాలంట నీ సేవ చెప్పండి నీ నీ సేవ నిజంగా దేవునికి ఇష్టమై ఉందా లేదా అనేది ఎప్పుడు నువ్వు గ్రహించగలవు ఆయన చిత్తం ఏందో దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తేనే ఆయనకి సేవ అన్నట్టు ఆయన ఈ లోకంలోకి వచ్చింది నచించిన దాన్ని రక్షించడానికి చీకట్లున్న వారికి గొప్ప వెలుగును చూపించడానికి తర్వాత వారందరినీ రక్షణ వారికి పర్లోకానికి మార్గం నా ద్వారా తప్ప ఎవడు పర్లోక రాజానికి చేరలేడు తండి దగ్గరకు రాలేడు ఆ మార్గాన్ని చూపించింది దాని తర్వాత మీరున్న ఆ మార్గంలోనికి అనేకులను తీసుకొని రండి రాజమార్గంలోకి పోండి సంత పోండి అందరినీ పట్టుకొని రండి ఎందుకు పెళ్లి విందు ఆరంభమవుతుంది కాబట్టి మనం అందరినీ పెళ్లి విందుకి ఆహరించే వాళ్ళలాగున్నాం పెళ్లి పత్రికలు తీసుకొని పోతున్నాం ఇదే పత్రిక కదా బైబిలే పెళ్లి పత్రిక కాబట్టి తన ఆ యొక్క ఇంటి యజమానుడు తన కుమారుని పెళ్లి కొడుకు అనేకులని పిలోనంపి పంపిస్తుండే దాసులని మనం అందులో ఉన్నాం ఆ గుంపులో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరితో మనం ఎట్లా జీవించాలా అదే రీతిగా దాసులు కూడా యజమానులు కూడా ఎట్లా నువ్వు ఈ లోకంలో యజమానివి నువ్వు ఒక బాసువి కానీ నీకు కూడా ఒక బాసుండు అక్కడ పరలోకంలో కాబట్టి నువ్వు పక్షపాతం లేకుండా ప్రవర్తించాలా కాబట్టి ప్రతిదీ ప్రవర్తనకు సంబంధించింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఈ లోకంలో ప్రతి దశలో నీ ప్రవర్తనని ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నువ్వు అంతగా యుద్ధానికి సిద్ధపడినట్లు లేకపోతే నువ్వు శుద్ధా యుద్ధానికి సిద్ధపడలేదు యుద్ధానికి పోతే నేను చూసిన చాలామంది సేవకుల సాక్ష్యాలు విన్నాం కూడా నేను పాపం యుద్ధానికి పోయి వాళ్ళు సిద్ధపడకుండా యుద్ధానికి పోయి ఎన్నో అనార్థాలు ఎన్నో కష్టాల పాలైపోయి అనారోగ్యాలు తెచ్చుకొని కుటుంబంలో భార్యలు పోగొట్టుకొని పిల్లల్ని పోగొట్టుకొని చనిపోయిన వారు కేసెస్ ఒంటరి జీవితం అయిపోయి దుఃఖంతో ఏడ్చుకుంటూ వస్తున్నారు చివరి కాబట్టి నేను ఇది సత్యవీకరించిన ఎందుకు ప్రవ్వాపం యుద్ధ భూమిలో ఓడిపోయినారు వీళ్ళు గాయాలైపోయినాయి ప్రవ్వ వీళ్ళకి అని వాళ్ళ గురించి నేను ప్రేర్ చేస్తూ ఉంటాను మాస్టర్స్ తెలియక అది ఎట్లా పోరాడంలో తెలియక వాళ్ళకి ఎవరు నేర్పలే ఎందుకంటే వాళ్ళకి తండ్రులు ఆత్మీయ తండ్రులు వాళ్ళకి నేర్పలే వాళ్ళ ఆత్మీయ తండ్రులు ఉంటే వాళ్ళు చనిపోయినారని కూడా మనకు తెలియదు ఎవరు రక్షణలకు నడిపించిండో ఎవడు నేను సిద్ధపరిచిండో వాడు లేకపోతే నీకు మార్గం ఎవరు చూపిస్తాడు అది ప్రభు విదాన మొదటి నుంచి కూడా బైబుల్ అంతటా ఒకరు నిన్ను నేర్పు నడిపించకపోతే నువ్వు ఎట్లా నడుస్తావు ఫిలిప్పు నపుంసకునికి చెప్పకపోతే నపుంసకుడు ఎట్లా బయటకు వచ్చేవాడు రక్షణలకి బైబుల్ అంతా అదే కేసులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోవాల్సినది బోధ కాబట్టి నీ ప్రవర్తన అంతట్లో నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని మనం చెప్తాం కానీ ఒప్పుకుంటున్నామా ఆనెస్ట్లీ చెప్పండి నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి మనం లోబడుతున్నామా ఆనెస్ట్లీ చెప్పండి లోబడుతున్నామా అంటే చెప్పండి ఇప్పుడు ఉదయం సాయంత్రం వరకు ఆయన సహవాసంలో ఎంతగానో మనం ఉండగలుగుతున్నాం ఉండలేకపోతున్నాం కాబట్టి ఉదాహరణకు చెప్పండి తల్లిదండ్రులు నిజంగా సన్మానించినమా ఈ ప్రశ్న వేస్తే మీరు కొంచెం షాక్ తింటారు మీ తల్లిదండ్రుని మీరు మర్యాదగా మాట్లాడింటరా వాళ్ళ వాళ్ళ గురించి మీ హృదయంలో ఎప్పుడన్నా మీరు అసహించుకున్నారా నేనైతే నేను బహు దుఃఖపడతా ఉంటాను ఎవరన్నా తల్లిదండ్రులు అసహించుకుంటుంటే భరించలేను నేను అందుకే మా ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు మా మదర్ దగ్గర ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండేటోడి ఎందుకంటే నేను అప్పటికే చదివిన ఈ వాక్యాలన్నీ కాబట్టి మా మదర్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేటోడిని ఎంతో మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాడిని నేను మా ఫాదర్ దేవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఎందుకంటే ఆయన చనిపోకముందు లాస్ట్ మూమెంట్స్ అన్ని నాతో పాటు ఎక్కువ గడిపేండి ఆయన సేవలు ఆయన సేవకపోతేప్పుడు నేను నా వెహికల్ మీద తీసుకుపోయేవాడిని ఆయన సేవ ముగించుకొని పలాని ప్లేస్లో ఉన్నాడంటే నేను తొరగపోయి నా బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడిని ఆ అటువంటి ఆత్మీయమైన అనుభవాలు కూడా నాకు ఉన్నాయి వాళ్ళతో పాటు వాళ్ళ సేవ పచ్చలో మా మమ్మీ నేను కలిసి చివరిలో సేవ చేసేవాళ్ళం ఆమె ఆరాధన ఆరంభిస్తే వాక్యం చెప్పేవాడిని లేకుంటే నేను ఆరాధన చేస్తామే వాక్యం చెప్పేది అటువంటి అనుభవాలు మాకున్నాయి కాబట్టి బహు జాగ్రత్తగా తల్లిదండ్రులు సన్మానించాలా అదే రీతిగా నీ సహోదరులతో సమాధాన నీ సహోదరులకు నువ్వు ఆదరణకరంగా ఉన్నవా ప్రతి నువ్వు సహాయపడుతున్నావా నీ చేతనైన కాడికి స్వార్థము ధనాపేక్ష లేకుండా ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్గా ఉండగలిగితేనే కానీ నువ్వు ఈ యుద్ధము చెయ్యలేవు యుద్ధంలో నువ్వు గెలవలేవు సైతాను శక్తుల మీద ను యుద్ధంకి పోవాలా అంటే నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే ప్రతి విషయంలో ముఖ్యంగా పది ఆగ్యాల విషయంలో చెప్పండి పది ఆగ్ఞల విషయంలో మనము పర్ఫెక్ట్గా ఉన్నామా ప్రతి ఆజ్ఞ మొదటి నుంచి మొదలుకొని చివరి వరకు మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో ఏ రీతిగా మనం సహవాసం కలిగి ఉండాలా అనేది చెప్తుంది ఆరు ఆజ్ఞలు నీ పొరుగు వానితో ఎట్లా ను సావాసం కలిగి ఉండాలని చెప్తుంది మరి ఆ రెండింటి ఒక్క ఒక్క ఉదాహరణకి నీ జీవితంలో ఎవరన్నా అబద్ధం చెప్పినావా అని ప్రశ్న ఇస్తే కూడా నేను చెప్పలేదు అని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అబద్ధాలు చెప్పినట్లు మళ్ళీ పదాజ్ఞలు ఉల్లంఘిస్తే పరలోకంగా పోతామా అని ప్రశ్న అందరూ నోరు మూసుకుంటారు అప్పుడు పాపక్షమకుండా కోరుకుంటారు నీ పొరుగు మంది ఏది ఆశించకుండా ఉన్నావా నీ లైఫ్లో అది ఉల్లంఘించినట్లే కదా వాడిని మీద వాడిని ఏదని ఆశించిన మన ఆవిషంలో మనం పట్టబడ్డట్టే కదా ఇంకా ఎన్నెన్నో మనము ఆ ఆజ్ఞలలో తబ్పోయిన వాళ్ళము ప్రతి దాంట్లో మనము జాగ్రత్తగా ఒక ఆగ్ఞలో తప్పిపోయిన అంతట్లోనూ తప్పిపోయినట్లే అని వాకేం జ్ఞాపకం చేస్తుంది మనకి తెలుసు మనం ను అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ తిరస్కరించిన తక్కినవన్నీ నువ్వు తిరస్కరించిన వాడవే కాబట్టి అట్లా ఉంటే ను యుద్ధానికి పోతే గాయాలు నీకు సైతాన్ని ఏం చేసాడు పోరాపో నువ్వు నా యుద్ధం వస్తున్నవా నీ జీవితమే సరిగా పో అని ఒక్కటేస్ కొడతాడు వాడు అప్పుడు నువ్వు యాక్సిడెంట్స్ అయ్యో ఏదో ఒక గాయాలు రావాల్సి వస్తుంది వాపస్ అప్పుడు వచ్చి ప్రభు సంభా నాకు ఎందుకు ప్రవ్వా అని మళ్ళీ ఏడుస్తావు ఇది మన జీవితం అట్లా ఉండకుండా ఉండాలా అనేది ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యయం చెప్తుంది ప్రతి విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా తల్లిదండ్రుల పట్లనే కానీ సహోదరుల సోదరుల పట్లనే కానీ మీ పిల్లల పట్లనే కానీ మీ ఉద్యోగ స్థలంలోనే నీ ఇరుగు పొరుగు ముఖ్యంగా ఏడో వర్షాలు ఇరుగు వారితో ఎట్లా ఉండాలా ఆ రీతిగా చూడండి తొమ్మిది వర్షంగా ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించడి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలని వాక్యం వ్యాప్తం చేసింది దాని తర్వాత పదవర్షం చూసినప్పటికీ తుదక్కు తుదక్కు అంటే నీ ప్రవర్తన అంతట్లో నువ్వు జాగ్రత్తగా అంటే ఇంకా సైతానికి ఒక అవకాశం కూడా ఇవ్వవు వాడు పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రటన గ్రంథం పన్నెండు అధ్యాయులు అనేక పర్యాలు ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ రికార్డింగ్ ఉంది దాని మీద పన్నెండవ అధ్యాయంలోని ఒకటే వాక్యం మీద సైతానికి కొద్దిగానే సమయం ఉంది అన్న అంశం మీద మనం రికార్డింగ్ చేసినాం లాంగ్ టైం ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇంకెక్కువే కంటిన్యూస్ సెవెన్ అవర్స్ రికార్డింగ్ ఉంది దా వాడికి కొద్దిగా సమయం ఉంది కాబట్టి వాడు ఏం చేస్తుంటో తెలుసా అని చూపించింది అందులో కాబట్టి వాడికి కొద్దిగానే సమయం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తుందంటే అక్కడ పన్నెండవ దేవంలో మన సహోదరుల మీద వాడు దివారాత్రంలో నేర అందుకే గొప్ప జన సమూహం వెంట పడి వాడు వారందరినీ వాడి చేత చిక్కించుకుని వారందరినీ వాడు మరణానికి నడిపిస్తున్నాడు నరకానికి తీసుకుపోవాలని సిద్ధపడుతున్నాడు వాని చేతుల నుంచి లాక్డౌన్ రావడమే నీ పని తుదకు తుదకు నువ్వు పని అది ఫస్ట్ నీ ప్రవర్తనని ప్రభు అధికారానికి లోపరుచుకోవాలా ప్రతి విషయంలో నీ తలంపులలోని కానీ నీ ప్రవర్తనలో కానీ కంప్లీట్గా నాకు సమర్పించుకోవాలా నీ మనస్సాక్షి ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు జ్ఞాపకం చేస్తే అక్కడ నువ్వు సరి చేసుకోవాలి ప్రభు నాకు క్షమించి నేను ఇది నేను ఈ ఈ విధానము నేను తప్పు చేస్తున్నాడు ఒక బ్రదర్తోనూ ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే నా నోట్ల నుంచి ఏదైనా ఒక కఠినమైన మాట వచ్చిందంటే పరిశుధాత్ముడు అప్పుడే నేను హెచ్చరిస్తాడు నువ్వు తప్పు చేస్తున్నావు అప్పుడు నన్ను క్షమించి దేవాన్ని ప్రార్థన చేస్తాను ప్రభావి మిస్ అయిపోయింది ప్రభా నన్నట్ల నాకు కంట్రోల్ లేదు నాకు నాకు కంట్రోల్ దయచే ప్రభు దాన్ని కంప్లీట్గా మీ కొరకు నేను సమర్పించుకున్నప్పుడు నా కంట్రోల్ నీది గాయపోవాలి ప్రభా నా కంట్రోల్ నాలో ఉండద్దు నీ కంట్రోల్కి నేను వెళ్ళిపోవాలి నీ ఆధీనంలోకి నేను వెళ్ళిపోవాలి కంప్లీట్గా ఇంకా నా ప్రవర్తనలో కొంచెం మార్పు నేను యుద్ధంలో ఓడిపోతాను నన్ను గాయాలై వాపసరలు వస్తాయి వాడు భయంకరంగా కొడతాడు ఎందుకంటే వానికి ముందే లేదు శక్తి కానీ ఎప్పుడైతే నువ్వు బలహీనంగా అవుతావో అపవిత్రంగా జీవిస్తావో వాడికి బలం వస్తుంది అప్పుడు వాడు కొడతాడు నేను వాడి బాణాలు నీ మీదికి ఇసరేస్తూ ఉంటాడు వాక్యం అక్కలేనట్టు ఆరోగ్యంలో వాడి బాణలను నువ్వు ఎదుర్కోవాలా అవి తుసు తుసు బాణాలు అవి నువ్వు పరిశుద్ధంగా జీవించి ప్రతి వాక్యంలో విధేయత కలిగిన వాడవైతే అవి కటెపులంలాగుంటాయి ఆ బాణాలు నీకేం గుచ్చుకోవాలి కానీ ఎప్పుడైతే నువ్వు అపవిత్రతలో ఉంటావో ఆ బాణాలకి ఎక్కలేని శక్తి వస్తాయి వచ్చి నేను గాయపరుస్తూ ఉంటాయి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వాడి వాడి బాణాలు దురాత్మల్లాగా నీ శరంలోకి దూరిపోతాయి ఇక్కడ ఈ వా ఈ అధ్యాయంలో మనం అవన్నీ చూస్తాం కొన్ని డీమన్స్ కేవలం శరీరంలోనే ఉంటాయి అవి నేను శరంలో ఉండి నేను గాయపరుస్తూ ఉంటాయి వాటి కోరికలు నీ శరం ద్వారా ఉంటాయి అందుకే నీకు ఉపాస ప్రార్థన చాలా అవసరం నువ్వు ఎంతగా ఉపాసం ఉంటే అంతగా ఈ యుద్ధంలో గెలుస్తావు ఇది అలవాటు చేసుకోవాలి మనం లైఫ్ స్టైల్ అంటాం దీన్ని మనం లైఫ్ స్టైల్ అంటాం ఎంతగా ఉపాసం ఉండి ప్రార్థన చేస్తావో అంతగా తురాత్మలు గజగజ వనుకుతూ నువ్వు ఉపాసం మోకాళ్ళ నుండి ఉన్నావంటే ఫినిష్ వాడి రాజ్యం అట్లా పతనం ఎట్లా కూలిపోతుంట ముందు ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోతే ఎట్లా అట్లా కూలిపోతుంటాయి వాడి రాజ్యాలు నీ ప్రాంతంలో నీ దేశంలో ఎందుకంటూ నీ దేశం గురించి ప్రార్థన చేస్తావు కాబట్టి కాబట్టి ప్రపంచమంతట ఇదే దుర్ దేవుని సేవకులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే సైతాన్ రాజ్యం ఎప్పుడో కూలిపోయి ఈ లోకారాజ్యంలో మన ప్రభు రాజ్యాలు అయిపోయాయి కానీ మనం అటు చేస్తలేం కాబట్టి ఆయన ఆలస్యం అయిపోతుంది ఆయన రాకడం కాబట్టి తుదకు అంటే నీ ప్రవర్తన అంతటినీ సరి చేసుకున్నాక పరిశుద్ధంగా జీవించినాక నీ తలంపులలో కూడా నువ్వు నిద్రలో కూడా నీ కళలో కూడా ఆ పాపం రానియద్దు నేను మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేసిన నీ కళలో ఎవరన్నా వ్యక్తిగా అనిపిస్తుందంటే నీ పూర్వీకులు చేసిన ఆ యొక్క విగ్రహారధన అద్రాత్మలకు అప్పగించారు మీ కుటుంబ పేరుని దాని నుంచి నువ్వు లాక్కోవాలి ఆ యుద్ధంలో దానికి నువ్వు ఉపాస ప్రార్థన చేయకపోతే కష్టం పరశుదాత్మ అభిషేకం పొందుకున్న నువ్వు కృపాలు కలిగిన నువ్వు భాషల వరాలు నీకు ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయగలవు కానీ దానికి సపోర్ట్ కావాల్సింది ఏంటంటే శరీరం కాదు ఆత్మ శరీరము నీకు ఒక రకంగా బలహీనతనే ఎందుకంటే ఇది ఆత్మీయమైన పోరాటము ఆత్మీయమైన ప్రపంచం ను శరీరంతో దాన్ని ఎట్లా పోరాడగలవు అందుకే మీరు శరులతో పోరాడరు అంటాడు ఈ వాక్యంలో చూస్తేం ఆ పదవసరం చూడండి ఇప్పుడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మనకు కావాల్సిన పాయింట్ ఇది నువ్వు ఫస్ట్ బలం పడకపోతే ఎట్లా యుద్ధం చేయగలవు ఇది యుద్ధం ఏదో స్టేజ్ మీద నిలబడిపోయి కూడా పిలిచిండు కాబట్టి పోయి చర్చలలో పోయి వాక్యం చెప్పడం కాదు అట్లా నేను చేయనే చేయను ఎవడు పిలిచిన ఏదో ఖుషీగా పోయి వాక్యం చెప్పాను నాకు తెలుసు అది యుద్ధం అని అక్కడ పోవడానికి కూడా నేను జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది ఎంతగానో ప్రార్థన ఉంటాను కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థనలో కూర్చుంటాను నేను కొన్నిసార్లు ట్రావెలింగ్ చేస్తుంటాను రాత్రి అంతా ప్రార్థనలో కూర్చుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడ వాక్యం చెప్పాల్సి వస్తుంది అది యుద్ధం నాకు ఆ రోజు నేను ఆ తెల్లవారు ఆ ఉదయం అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఎంతో ప్రభుకి సమర్పించుకుంటారు వాళ్ళ జీవితాలు ఫస్ట్ టైం తర్వాత రక్షణ పొంది వెనుకకు జారి వాళ్ళందరూ తిరిగి ప్రవచంతకు వస్తే ఏడ్చుకుంటా నాకు తెలుసు ఇది కేవలం నేను ఉపాస ప్రార్థన చేయడం వలన జరిగిన కార్యం అన్నా స్వశక్తితోని చేసుకుంది కానే కాదు అది అందుకు మనకి బహు ప్రాముఖ్యం కనీసం వారానికి ఒక టైం అన్నా టూ టైమ్స్ అన్నా మనం ఉపాసం ఉండగలమా అట్లా రోజులు రోజులు పెరుగకపోతే అలవాటైపోతుంది ఈ నీ శరం అలవాటైపోతే నువ్వు ను వన్ డేస్ ఫాస్టింగ్ చేయగలవు నీ శరం నీకు అలవాటైతే నెక్స్ట్ ఫార్టీ డేస్ చేస్తావు ఛాలెంజ్ ఒకవేళ నీ శర ఆ రీతిగా దాన్ని ట్రైన్ చేసుకోగలిగితే ప్రార్థన పూర్వకంగా ఉపాసలలో డేస్ వాడన ఒక సవాల్ కదా అది బట్ నేను అనేది ఏంటంటే మన ప్రభు అట్లున్నాడు మన ప్రభు ఉపాస ప్రార్థన ఉండేవాడు ఉదయం అంతా సేవ చేస్తుండో రాత్రి అంతా ప్రార్థన చేసిండు ఎప్పుడు నిద్రపోయిండో చాలా తక్కువ కదా ఆయన నిద్రపోవడం ఒకటిసారి చూసిన నేను అది ఆ ఓడలో తుఫాన్ రాకముందు అది నేను చూపించిన యోనాను కూర్చిన ఉపమానానికి సంబంధించిన బోధలో ఆ రికార్డింగ్స్ లా ఉంటాయి మీకు యోన ఆ ఓడ దిగువ భాగం కూర్చొని నిద్రపోతుండో మన ప్రభు కూడా అట్లనే నిద్రపోతుండో అక్కడ కూడా తుఫాన్ వచ్చింది ఇక్కడ కూడా తుఫాన్ వచ్చింది మేము నశించిపోతున్నాము అందరూ ఏడుకుంటున్నారు అరుసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు కూడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటున్నారు కానీ ఏంటంటే యోనకి యోనకి అధికారం లేదు తుఫాన్ని గద్దించడం కొరకు కానీ ఏ స్ప్రోకు ఎందుకంటే కొలసల సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగింది కదా అది వినాల్సింది ఆయన మాట బీ పీస్ అన్నడంతే ఆ తుఫాన్ అన్నడు సమాధానంగా ఉండు అని అదే అది సైలెంట్ అయిపోయింది అప్పుడు నాకు అనిపించింది తుఫాను కూడా జీవం ఉంది ఇవి ఇవి మ మాటలు వింటాయి తుఫాను మనిషి మాట వింటదా చెప్పండి ఏసుప్రవ మాట విన్నప్పుడు నీ మాట కూడా వినాల వర్షాలు నీ మాట వినాలా లేదా ఏలిక విన్నాయా వర్షం గురవడానికి వీల్లేదంట ఆగిపోయింది ఇప్పుడు పాడు అంటే ఇప్పుడు పడింది విన్నాయా అంటే అమ్మ ఆ రీతిగా నువ్వు ఎదగాలంటే నువ్వు యుద్ధసూర్యుడివి యుద్ధచూరుగా తయారు కావాలా కావాలంటే ప్రతి దశలో జహ బహు జాగ్రత్తగా ఉండాలా నేను అందుకే అనేక పర్యాలు చెప్తా ఉంటాను ఆయన మహిమలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఇక్కడ ఉన్నప్పుడే చనిపోయిన చాలా మంది చనిపోయిన ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆయన మహిమలోనికి అడుగు పెట్టాలా అంటే నువ్వు ఎంతగా ప్రయాసపడాల్సి వస్తుంది దివరాత్రులు మూసే ఉపాసం ఉన్న కొండ మీద దేవుని కలుసుకోవడానికి అటువంటి అటువంటి అటువంటి ఏమంటాం మనం అటువంటి సిధపాటు కలిగి ఉండాలంటే ఎంతగా ప్రయాసపడాలనో ఊహించుకోండి ఒక టైం టేబుల్ లాగా పెట్టుకోవాలి నేను ఏదైనా రాసుకుంటా టైం టేబుల్ వీలైతే నేను ఏదైనా ఒక రోజు కేబీపీఎంలది కాపీ పేస్ట్ చేస్తా టైం టేబుల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు ఎట్లా మనం ప్రభుత్వ సాహసం కలిగి ఉండాలనేది టైం టేబుల్ అంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటావు నీ కుటుంబ పనులు చేసుకుంటుంటావు అవన్నీ చేసుకుండంగా కూడా నువ్వు ఒక టైం టేబుల్ పెట్టుకోగలవు దేవుని కొరకు అట్లా పెట్టుకుంటే ఏమైంది అంటే నువ్వు ఆయనతో సమాసంలో జీవించగలం అన్నట్టు లేకపోతే ఆయనకి బాధ బాధ అనిపిస్తుంటే సరే వీళ్ళతో కలిగి జీవించలేను ఎంత ఆశపడుతున్నా కానీ వీళ్ళేమో ఈ లోకంలో బిజీగా అయిపోయినారు ఎట్లా నువ్వు యుద్ధం నేర్ కదా యుద్ధం మళ్ళీ ఎట్లా నేర్చుకుంటావు ఆయన ఆయన సహవాసంలో ఉంటే నీకు సాధ్యం ఇప్పుడు చూడండి తుదక్కు అంటే మొత్తం అన్ని విషాలను సిద్ధపడినాక ఇప్పుడు యుద్ధానికి పోతున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు సిద్ధపడాలా యుద్ధానికి ఎట్లా సిద్ధపడాలా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడు ఆయన శక్తివంతుడు ఆయన ఆయన శక్తి ముందు ఏది కూడా నిలబడలేదు ఎందుకంటే ఇది మహాశక్తి అనేది ఆయనది మహాశక్తి కాబట్టి ఆయన శక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు బలవంతులు కావాలా ఆయన ఏమంటుండంటే మీరు బలవంతులై ఉండమంటున్నాడు చెప్పండి ఎట్లా ఉండాలా పూస్టు తాగితే బలం వస్తుందా అది ప్రకృతి సహజంగా మాట్లాడుతున్న మాట దేవుని ఎందు బలవంతులై ఉండాలంటే ప్రతిరోజు పరుషురాత్మ పొందుకోవాలా పొందుకొని రోజు అంటూ ఉండద్దు నీ లైఫ్లో ఏ రోజైనా కానీ ఎంత బిజీగా ఉన్నా పొద్దున కొంతసేపు ప్రాబ్లమ్స్ అనేది గడపాలా నేను మీకు చెప్పిన మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రతిరోజు గడపాలా పొద్దున సాయంత్రం ఒక మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనీసం ఒక రెండు గంటలు రోజుకి తర్వాత అలవాటయ్యే కొద్దీ ఓ రెండు గంటలు ఒక గంట నుంచి నలభై నిమిషాల నుంచి ఒక గంటకు గంట నుంచి ఇంకో గంట నుంచి ఇంకో గంట నర ట్రైన్ చేసుకోవాలని ప్రార్థన జీవితం నేను చెప్తున్నా మీకు తిమ్మిర్లు రావు మీ మోకాళ్ళకి మీ మోకాళ్ళు నొప్పులు పుట్టవు ఎందుకంటే వాడు కల్పిస్తాడు నువ్వు త్వరగా ప్రార్థన ముగించుకోవడం కోరు అవి నువ్వు జిడ్డుగా ఏం చేస్తావంటే అట్టనే ఉంటావు మొక్కల మీద తిమ్మిర్లు పట్టగానే కొంచెం లేస్తావు కొంత ముందుగా వంగుతావు సాగిల పడతావు మళ్ళా మొక్కల మీదకి వస్తావు వాన కుటుంబ వీడు వీడికి ఇవన్నీ ట్రిక్స్ తెలిసిపోయినాయి ఎందుకంటే బైబిల్లో ఉంది ప్రతి ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయదు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి విజ్ఞాపన ప్రార్థన చేయండి అని రకరకాల విధానాల ప్రార్థనలు నేర్పించండి దేవుడు మనకి కాబట్టి బలవంతులై ఉండాలా ఫస్ట్ పాయింట్ ను యుద్ధానికి పోవాలంటే నువ్వు బలవంతులే ఉండాల ఫస్ట్ పాయింట్ ఏంది నీ ప్రవర్తనను సరి చేసుకోవాలా ప్రతి ఒక్కరితో నువ్వు జాగ్రత్త ప్రవర్తించాలా ఎవరిని నువ్వు మోసగించద్దు ఎవరితోని కూడా నువ్వు మాట్లాడటప్పుడు సీక్రెట్స్ ఉండద్దు నీలో ఏ కలంకం ఉండద్దు వీరు అని నీలోని చూపించిన నీలో ఏ సీక్రెట్స్ ఉండదు నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే లోపల ఒకటి బయటకు ఒకటి హృదయం విప్పి మాట్లాడాలా మానసులతో సరే జగ కొత్త వాళ్ళతో తను మాట్లాడం కదా కొత్త వాళ్ళతో మాట్లాడితే మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ మౌనంగా ఉండాలా ఎక్కడ మాట్లాడాలా అవి నువ్వు నీ ప్రవర్తనని ప్రభు మెచ్చుకోవాలా నీ ప్రవర్తన బట్టి నీ దేవుణ్ణి మెచ్చుకుంటానంట మతేసి వార్తలు కాబట్టి నువ్వు దేవుణ్ణి యొక్క ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఈ లోకంలో కాదు జిమ్కు బూస్ట్ నెస్లే ఇవి తాగి అయాగ్ అవి తాకేమ్రాది కూడా అవుతుంది అది ఎందుకంటే అవన్నీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అంటారు కానీ బట్టి ఇక్కడ ఏమంటే ముందు మీరు మీ ప్రవర్తనని సరి చేసుకోండి దాని తర్వాత ప్రభు మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి కాబట్టి ప్రతిరోజు పక్షాన పొందుకోవద్దనే పోవాల మీకు ఒక సీక్రెట్ ఏంటంటే కొంతకాలానికి ఏమిటి పొందుకొని పొందుకొని పొందుకొని విరక్తి వస్తుంది లేదు రావద్దు విరక్తి ఎట్టి విరక్తి రావద్దు వర్షాధం పొందుకుంటుంటే సాల్లే సాలే అని నీకు వీడు వినిపిస్తాడో విని శబ్దం పక్కకు జరుగు ఏసుకృష్ణ నీకు ఆజ్ఞపిస్తున్నా ఇది సరిపోదు నాకు సరిపోదు సరిపోదు నాలోనివి నీవి నీలోనివి నావి అని నేను ప్రార్థన చేస్తా పొద్దున్నే టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ నాలోనివి నీవి నీలోనివి నావి నాలోనివిని నాలోని అన్నీ తీసేసుకో ప్రభ నాలో ఏమొద్దు నాది అనేది ఏమొద్దు ప్రభ నీవన్నీ నాకు ఇచ్చేయి ప్రవ్వ నీలోనివి గుణగణాలన్నీ నాకు ఇచ్చేసేయి క్రిస్తు కలిగిన మనసు నాకు అనుగ్రహించి నీ స్వభావం నాకు అనుగ్రహించి నీ యొక్క పరిశుద్ధతను నాకు అనుగ్రహించి నాలోనివన్నీ నీవి ప్రవ్వ నీలోనివన్నీ నావి ప్రవ్వ ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి తీసేసే ప్రవ్వ ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి నీ ఇవన్నీ నాకు అనుగ్రించి ప్రభు అని ప్రార్థన చేస్తే పొద్దున్న లేచి లేకపోతే ఎక్కడా నా ప్రవర్తన పోగొట్టుకుంటున్నా అన్న భయం ఉంటుందా నేను యుద్ధం పోరాడలేను ఎందుకంటే నేను గాయాలై వస్తాను వాపస్ నేను చెప్పింది మీకు అనేక పర్యాలు ఎందుకు పాస్టర్లు అందరూ ఒక్కరు కాదు అందరూ ఏదో ఒక రోగంతో బాధపడుతుంది ఈరోజు అంటే తెలియక యుద్ధానికి పోయారు ఎట్లా సిద్ధపాలకు తెలియక యుద్ధానికి పోయారు నేను చూపించినా కూడా ఆర్గనైజ్డ్ చర్చ్ ఎట్లా తప్పిపోయింది మనకు తెలుసు ఎందుకంటే ఆ సర్పములు తేళ్లు ఉంటాయని తెలుసు మనకి అవి ఏందంతా కరప్షన్ దొంగ లెక్కలు వాళ్ళ అకౌంట్స్ అన్ని దొంగ లెక్కలు ఉంటాయి నేను రుజుపరిచిన మంచి మంచి చర్చెస్ మంచి మంచి చర్చెస్ మంచి మంచి పాస్టర్స్ నడిపించిన చర్చెస్ కల్లా అకౌంట్స్ దొంగ లెక్కలు ఉంటాయి చార్టెడ్ అకౌంటెంట్ జరిగిపోతే వాడు ఏం సార్ ఏం పాస్టర్ గారు ఈ లెక్కలు ఇట్లున్నాయి ఎందు పాస్టర్ అంటే ఏం చే మాకు ఏం తెలుసు చెప్పండి సార్ మీరేదో రాసేయం సార్ అంటే ఖర్చు అవుతుంది సార్ అంటాడు ఇస్తాడు వాడు తీసుకుంటాడు దొంగల రకాలు రాస్తాడు సర్టిఫికేట్ ఇస్తాడు ముందుకు వెళ్ళిపోతుంటుంది కాలం ఒక కొంతకాలం కిందట నేను చూపించిన చర్చెస్లలో దొంగ సాఫ్ట్వేర్లు వాడతారు కంప్యూటర్స్ లని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దొంగదది టాలీ అనే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ దొంగది పైరేటెడ్ సాఫ్ట్వేర్ అంటారు పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడితే సైతాన్ని గమని అరే నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు నువ్వు నా అబద్ధానికి జనకుడు వాడు నువ్వు నా బిడ్డవి నువ్వు పాస్త్రాన్ని ఎట్లా అంటావు కొంచెం కష్టమే కదా అట్లా మాట్లాడడం కానీ మన ప్రవర్తన మనం సరిచేసుకోకపోతే నేను అందుకే అన్ని నా దగ్గర ఉన్న అన్ని సాఫ్ట్వేర్స్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను ఏది లీగల్గా ఉంది అంటే పైరేటెడ్ అంటే దొంగతనం కదా చర్చస్లలో దొంగ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆఫీస్ అప్లికేషన్స్ ఎందుకు కొనుక్కోరు నీదే కదా కొనుక్కుంటే కానుక లేవా ఎవరైనా అడగచ్చు కదా ఎవరైనా అడగచ్చు కదా ఒక ఆఫీస్ అప్లికేషన్ కొనియండి అని ఎంతైతుంది ఖర్చు మా అంటే ఆరు వేల ఐదు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్ ప్రతి ల్యాప్టాప్ ప్రతి కంప్యూటర్లు వేయాలంటే ఐదు వేలు ఆరు వేలు అడుగుతుంది పది కంప్యూటర్లు ఉన్నాయి అనుకో పది కంప్యూటర్లలో కూడా లైసెన్స్ సాఫ్ట్వేర్ అంటే చాలా ఖర్చుతో కూడింది అందుకే కొంతకాలం కిందట పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్స్ ఎట్లా రన్ చేయాలా తర్వాత ఎంఎస్ ఆఫీస్ లేకుండా వేరే ఆఫీసులు ఫ్రీగా వచ్చే ఆఫీసులు ఏవి రన్ చేయాలా అని ట్రైనింగ్ ప్రోరన్ చేసిన ఎవరి ఇంట్రెస్ట్ చూపిలే నాకు తెలుసు తప్పక మార్గాలు దేవుడు చూపిస్తాడు నీ చర్చి అన్ని డబ్బులు పెట్టలేదు ఇది యుద్ధం అని తెలిసి కూడా నువ్వు అట్లా నిర్లక్ష్యంగా జీవించినావు నీ చర్చిలో డబ్బులు లేవంటో కానుకలు లేవంటో మరి ఎందుకు మీ చర్చి మెంబర్స్ అంత పేదరికంగా ఉన్నారు వాడికి నువ్వు నేర్పలే ధనవంతుడు ఎట్లా కావన్న బైబుల్ ఎక్కడ చెప్పలేదు ధనవంతుడు కావద్దని అబ్రామ్ ధనవంతుడు కాదా పౌలు ధనవంతుడు కదా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకయన అన్ని బిజినెస్లు మానుకొని సేవ చేసిండు ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ అది మానుకున్నాడు ఆయన బైబిల్ టీచర్ ఒక పెద్ద స్కూల్లో అవన్నీ మానుకొని ఇవాంచలిస్ట్ లాగా బయటికి ఆయన జీవితం కానీ డేరాలు గుట్టుకొని బిజినెస్ చేసుకొని డబ్బులు సంపంచుకొని సేవ చేసిండు ఎవని కానుకలు తీసుకోలే ఎవని మీకు ఎవడికి నేను భారంగా లేనన్నాడు ఆయన పరిచయం అట్లుండే మళ్ళీ భారంగా ఉండ వాళ్ళ పరిచరలు గురించి నేను ఎప్పుడు ధృవీకరించలేదు ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకోలేదు వాళ్ళ వాళ్ళ ఆత్మీయ తండ్రులు వాళ్ళకి నేర్పలేదు నేను ఎప్పుడు అదే చెప్తాను వీళ్ళెందుకు ఇట్లా సేవ చేస్తున్నట్టే వీళ్ళ ఆత్మీయ తండ్రులు వీళ్ళకి నేర్పలే ఎట్లా చేయాలో ఎట్లా యుద్ధం కొట్లాడలో చేయలేదు అందుకు చాలా స్థానాలలో కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి పాశాల కుటుంబాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఆ కేసులు నా దగ్గరికి వచ్చింది నా కన్నార అడిగిన కూడా బాధాకరం కేసెస్ ఇది ఆత్మీయమైన పోరాటం ఇది కాబట్టి నువ్వు బలవంతునివి కాకుండా నీ ప్రవర్తనని సరి చేసుకోకుండా నువ్వు వాన్ని ఎదిరించలేవు చూడండి మనసారి పదవచనం తుదకు అంటే నీ ప్రవర్తన సరి చేసుకున్నాక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి దాని తర్వాత ఇప్పుడు పదకొండవచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఫస్ట్ పాయింట్ ఏంది బలవంతులు కావాలా తర్వాత శక్తిమంతులు కావాలి ఇక్కడ ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే గతంలో కూడా చూపించిన సైతాను అంటే నువ్వు భయపడద్దు ఎట్టి పరిస్థితిలో చీకటి శక్తులు అంటే నువ్వు భయపడద్దు ఎందుకంటే పిరికివారు పరలోకానికి అనర్హులు అనుంది వాక్యం నువ్వు పిరికివాడివి కావు నువ్వు పిరికి దానం అసలే కాదు బయటికి నువ్వు అనిపించొచ్చి పిరికి వాడు పిరికి దానిలాగా కానీ నీ హృదయంలో మట్టుకుని నువ్వు ఎక్కలేని ధైర్యవంతువు ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం నీ పక్షంగా నీకు ఏశ్రవ్ ఉన్నాడు అంతే నడిపిస్తుంటూ నువ్వు చూస్తున్నావు కళ్ళల్లో కన్ను మూసుకొని ఆత్మలో చూడు ఏసు తీసుకొని వెళ్తున్నావు యుద్ధంలో నీ చుట్టూ నీ దేవదూతలు ఉన్నారు నేను కాపాడే దేవదూతలు ఇద్దరున్నారు వాళ్ళు కూడా నీకు సాయం వస్తూ ఉంటారు నీ సేవ పరిచయం మరీ విశేషంగా జరిగిన రోజు మికాయలు దూత కిందికి దిగొస్తాడు తన సైన్యాన్ని తీసుకొని వస్తాడు ఇది భయంకరమైన యుద్ధం అది అటువంటి సేవ పరిచర్యకి నువ్వు ఇంకా సిద్ధపడలేదు కనుక వికృతమైన ఆకారాలు నువ్వు చూస్తావు నీ కన్నారా కానీ నువ్వు భయపడవు ఘట సర్పానికి గాయమైంది తల నుంచి అంతా రక్తం ఆరుతుంది అది గాయమై కింద పడింది దాన్ని నువ్వు చూస్తే ఈ సత్యాన్ని గ్రహించిన వాడవైతే శివను పర్వతంలో వెక్కాలంటే మధ్యలో వీడు రానియడు నిన్ను ఆకాశవాసివును పరలోకానికి పోవాలంటే మూడవ ఆకాశాన్ని దాటిపోవాలంటే ఈ మూడవ ఆకాశం వరకు వీడే ఉన్నాడు దుష్టాత్మలు ఈ ఈ ఆరోవాద్యంలో చూస్తున్నాం ఎఫ్స్ రాష్ట్రపత్రిక ఆరోద్యంలో ఇవి అంధకార సంబంధులు ఇవన్నీ ఆకా అధికారాలు ప్రధానలు ఇవన్నీ దుష్టాత్మలు ఇవన్నీ ఆకాశమందున దురా ఆకాశ మండలం అందున దురాత్మలు ఎన్ని లేయర్స్ ఉన్నాయి అక్కడ మూడు లేయర్స్ అలా ఉంటాయి ఫస్ట్ మూడు లేయర్స్ అలా ఇవి ఉంటాయి దురాత్మలు నువ్వు వాటిని దాటుకొని ఇంకా పై లోకానికి వెళ్ళాలా ఈ బ్రతికి ఉన్నప్పుడే కాదు బ్రతికి నువ్వు ఆకాశవాసివి కాబట్టి ప్రభు సన్నిధికి పోయి ఆయనతో పాటు కూర్చొని సంభాషించాలని ఆత్మలు అంటే ఇవి నేను రాణిస్తే అక్కడికి పోనీయే వాళ్ళు అడగిస్తూ ఉంటాయి ఇంకటి నువ్వు అక్కడ పోయినావంటే ఆమోదం తీసుకుంటావు దేవుడి నుంచి ఆయన నీకు ఆమోదిస్తాడు అక్కడ నీకు రకరకాల విషయాలు చూపిస్తాడు ఎందుకంటే అక్కడ నిజస్వరూపాలు ఉన్నాయి ఇవి నీడలు కాబట్టి నీ శరణంలో నీ ఏ అవయవం పనిచేస్తలేదో ఆ అవయవము నిజస్వరూపం అక్కడుంది పరలోకంలో అది పోయి నువ్వు తెచ్చుకోవాలా లేకుంటే ఆ అవయవంలకి అధిపతి అయిన దేవత ఎవరో దేవదూత దేవత కాదు దేవదూత ఎవరో లేక ఆ దాని దాన్ని కాపలాసే కావలివాడు ఎవరో అది నువ్వు చూడాలా అతను చెప్పాలా ఏ స్కృష్ణ నీకు నేను నాకు అది ఏ అవయం నా జీవన పనిచేస్తలే సరిగా ఇవి నీడలి శరణం నీడ నిజ స్వరూపం పర్లో నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకోవాలని ఒకరు నేను సవాలు చేసిన మిమ్మల్ని అందరినీ నేను చూసిన చంద్రశేఖర్ బ్రదర్ని నేను చూసినా అంటే మీరు నవ్వుతారు నేను నిజమైన చంద్రశేఖర్ బ్రదర్ ని చూసిన అంటే కూడా మీరు నమ్ నమ్మరు నవ్వుతారు మీరు అనుమానిస్తారు ఇదేం చెప్తుంది ఈ లోకంలో ఉన్నాయన్నీ నీడలే నీ శరీరం కూడా నీడలే కానీ నీ నిజ స్వరూపము అక్కడ ఉంది పోయి కలు అక్కడ నీ నిజ స్వరూపాన్ని కలిసి అతనితో సంభాషించి అక్కడి నుంచి నువ్వు నేర్చుకొని వస్తావు సీక్రెట్స్ నీ నిజ స్వరూపానికి తెలిసింది నీకు తెలియదు నీ మనసుకి తెలియదు నువ్వు అక్కడ పోయి అతనితో సంభాషించి అవి నేర్చుకొని రావాలి అక్కడ ఇంకెక్కడికి పోతావో నువ్వు తీర్మానించుకో ఏ ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోతావో పోయి అక్కడ ఏమి నీ రహస్యాలు దాచిపెట్టబడ్డాయో అవి తెచ్చుకో ఈ లోకంలోకి వచ్చి వాటిని ఆయన మహిమ కొరకు వాడుకో ఇది ఆత్మీయ పోరాటం అక్కడ పోవాలంటే పెద్ద పెద్ద దయ్యాలు నిలబడి ఉంటాయి అక్కడ వాటి మధ్యలోకి ను నువ్వు చీమలాగా పోతూ ఉంటావు ను భయపడతావా నేను చెప్పిన నువ్వు భయపడడానికి వీలు ఎందుకంటే వాడు వాడు నిరాదాయుడు వాడి దగ్గర ఏ ఆయుధాలు లేవు వాడి ఏ పవర్ లేదు వాడు యూజ్లెస్ వెలో వాడికి నువ్వు ప్రవర్ ఇచ్చిన ఇప్పుడు మనం ఇవ్వం కాబట్టి వాడితో నువ్వు యుద్ధం చేయాలా వాడి వాడి అనుచర్లతో యుద్ధం చేయాలా ఎవరు వాళ్ళు మీరు అపవాది తంత్రములను ఎదిరించాలా తంత్రములు అవన్నీ రకరకాల ఉంటాయి ఐడియాస్ వాడి తంత్రములు వాటన్నిటిని నువ్వు ఎదిరించాలా కాబట్టి వాడి తంత్రం ఏదో ఏదో ఒకరోజు నేను చూపిస్తాను మీకు దీర్ఘంగా ఎట్లా వాటిని ఎదిరించాలా దేవుని యొక్క ఆత్మ లేకుండా ఆయన వాక్యం లేకుండా నువ్వు ఎదిరించలేవు కాబట్టి మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిమంతులా దేవుడు ఇచ్చి సర్వాంగ కవచమును ధరించుకునాలా కాబట్టి నువ్వు బలవంతునివే నీకు శక్తి ఉంది అయినా కానీ ను నీ నీ తల నుంచి అరికాల వరకు సంపూర్ణంగా నువ్వు ఒక కవచం ధరించుకోవాలి దాన్ని సర్వ అంగ కవచం అంటే శరీరంలోని స్థలం కదా శరీరం అవయవాళ్ళది అంగం అంటే శరీరం కాబట్టి సర్వాంగ కవచం అంటే తల నుంచి అరి వరకు మొత్తం కవర్ చేసుకోవాల ఆయన ఏ కవచము దేవుడిచ్చే కవచం కాబట్టి ఇతరకు కవచం ధరించుకొని పోవాలా ఏ కవచము ప్రకృతి సత్యమైతే యుద్ధం అయితే అది వేరే ఉంటుంది ఇది ఆత్మీయమైన యుద్ధం కాబట్టి ఆత్మీయ కవచం ధరించుకోవాల కాబట్టి ఈ అధ్యాయంలోని మన ఒకసారి నేను అవకాశం ఉంటే వీటన్నిటిని నేను చూపిస్తాను ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు నాకు తెలుసది ఎందుకంటే మనం ఎప్పుడు వీటిని రిలీజ్ చేయాలి మన గ్రూప్లో ప్రతిదీ ఒక మీరు అనుకుంటారు మీ శరంలోని ప్రతి అవయవము ఒక భాగం అనుకుంటున్నాడు కానీ అదొక ప్రపంచం అని మీకు తెలియదు నీ ఆపద్ దినమున నువ్వు అని ఎదుర్కోవాలని చెప్తుంది ఈ వాక్యాలన్నీ తర్వాత ఉపికతను చదవండి నేను ఒకరోజు వీటి అన్నిటిని ఒకదాన్ని నేను మరి ఒకదాన్ని రిలీజ్ చేసేస్తాను ఏలనగా మనము పొరాడున్నది ఇప్పుడు చూడండి పన్నెండవ వర్షం దీంతో క్లోజ్ చేస్తా వాక్యం ఏలైనాగా మనము పోరాడు అన్నది శరీరులతో కాదు ఇది అండర్లైన్ చేసుకోవాలి నీ లైఫ్లో ఎవడైనా నిన్ను తిట్టినా నువ్వు లైట్ తీసుకోవాలా ఎవడ నిన్ను కొట్టినా నువ్వు లైట్ తీసుకోవాలా ఎవడైనా నిన్ను ద్వేషించినా నీ మీద పగబట్టినా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు బిల్కుల్ లైట్ తీసుకోవాలా తెలంగాణ స్టైల్ చెప్తున్నా ఎవడు నిన్ను ఏమన్నా నువ్వు బాధపడద్దు బాధ అనిపిస్తూ ఉంటుంది దాన్ని దిగమింగకుంటావు దాన్ని విజయం మీద దాని మీద విజయం పొందుతూ ఉంటావు అందుకే నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే నాకు అటాక్స్ స్టార్ట్ అయినాయి నా లైఫ్ లో అటాక్స్ స్టార్ట్ అయినాయి నాకు ఇది మంచిది ఎందుకంటే నాకిప్పుడు దేవుడు యుద్ధం నేర్పిస్తు నాకు శ్రమలు లేకపోతే నేను ఎప్పుడు యుద్ధం ఆడలేను నిద్రపోయే సింహానే నేను కానీ నేను మేల్కున్న నేను నేను నేను మేల్కపోతే ఆయన నిన్ను మేల్కునేలాగున అదేంది మన ఆపద్ది పెడతా ఉంటండి నీ జీవితంలో ఆపద్దిలు ఎందుకు వస్తాయి తెలుసా నువ్వు మేల్కోన సింహంలా ఉండాలి ఎందుకంటే మనము యుధ కొదమ సింహం యొక్క బిడ్డలం మన ప్రభు సింహము నేను సింహాన్ని సింహపు పిల్లని అంతే మన ప్రభు గరిచేస్తే వాడు నిలబడగలడా ఆయన గాంధీ స్థానిడు నువ్వు కూడా అంతే నువ్వు ప్రార్థనలో గాండ్రిస్తే గర్జిస్తే ఎవరు దుష్టశక్తి నిలబడలేవు కాబట్టి నువ్వు ఏ మనశితో పోరాడద్దు అని చెప్తుంది వాక్యం ఏ మనశితో నువ్వు పోరాడద్దు వాడు ఎవడన్నా నీ ప్రవర్తన మరి విశేషంగా ఎందుకు అంటే చెప్తున్నాను నువ్వు పోరాడితే నీ ప్రవర్తన అంతా మారిపోతుంది నీ తల్లిదండ్రులను ఎట్లా సన్మానించినవు చేసినవా తిట్టినవా దూషించినవా క్షమాపణ కోరుకో ప్రవ్వ అవును ప్రభ నేను మా తల్లిదండ్రులు తిట్టినాను ప్రవ్వ వారి మీద నేను ద్వేషం పెట్టుకున్నాను ప్రభావ నన్ను క్షమించినైనా ప్రార్థిస్తావు నీ అత్త మామల్ని నువ్వు సన్మానించినవా క్షమాపణ కోరుకో ప్రభ ఇదైనా నేను ప్రార్థిస్తాను తండ్రి నువ్వు జ్ఞాపకం చేసిన నేను ఆ రోజు మా అత్త నీ మామను తిట్టినాను ప్రభావ నన్ను క్షమించినయన ఈరోజు నన్ను కనికరించు ప్రవ్వ నాకు ఒక అవకాశం ఈ ప్రవ్వ నాకు నీ కృప కావాలా లేకపోతే నేను పోయి ఎదుర్కోలేను వాళ్ళని నన్ను క్షమించు అని నేను ఎప్పుడు వాళ్ళని ప్రాధాయపడలేను నాకు అవకాశం ఏనైనా అన్న ప్రాధాన్య నీకు అవసరం ఇవ్వచ్చు నీ సహోదరులను ద్వేషించినవా తిట్టినవా కొట్టినవా నువ్వు కోరుకోవాల్సిందే నీ ఎరువుపోయిన వాళ్ళతో ద్వేషంలో పెట్టి వాళ్ళని ద్వేషించినవా వాళ్ళతో కొట్లాడినావా తిట్టినవా దూషించినవా పోయి కోరుకో లేకపోతే నువ్వు యుద్ధంలో గెలవలేవు గాయాలైపోతే రోగాలు వచ్చేస్తాయి అవి పర్మనెంట్ రోగాలు ఉండిపోతాయి నీ శరీరంలో పోరాటం నేర్చుకోవాలంటే ముందు నీ ప్రవర్తన సరి చేసుకోవాలా నువ్వు పోరాడితే కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము ఇది అర్థం చేసుకోండి లాస్ట్ నుంచి ముందుకేస్తా నేను ఫస్ట్ ఇది ఆకాశ మండల మందున్న దురాత్మలు దురాత్మల సమూహం అది ఒకటి కాదు రెండు కాదు నేను కొన్నిసార్లు చెప్తా ఉంటాను మన బ్రదర్స్కి ఎటువంటి దురాత్మలు వస్తూ ఉంటాయి వాటి వాటి ముఖాలు ఎట్లుంటాయి వాటి రంగులు ఎట్లుంటాయి అవి వచ్చి పడితే ఎట్లుంటాయి నీ పరిస్థితి నీ ఆత్మలు లాగనికి చూస్తూ ఉంటాయి నీ శరంలోకి వెళ్ళి ఎక్కడి నుంచి దూరనికి నీ శరంలో కొన్ని స్థలాలు ఉంటాయి అక్కడి నుంచి దూరనికి ప్రయత్నిస్తూ ఉంటాయి అందుకు నువ్వు యుద్ధం ప్రకటించాల అవి నీ చర్మంలోకి వెళ్ళి నీ తల నుంచి రావచ్చు నీ చెవులకి వెళ్ళి పోవచ్చు వాసన రూపకంగా పోవచ్చు విగ్రహాలకు అర్పిస్తా వాసన ఏదో రూపకం ని నోటి ద్వారా వాడి లోపల పోవచ్చు ఎట్లన విని హృదయాలకు నేను అని వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు నువ్వు మటుకు వాడికి అవకాశం ఇవ్వద్దు ఇస్తే మటుకు చాలా కష్టం దాని నుంచి బడి రావడం ఇంకటి హక్కు ఇచ్చిన వాడు ఆ హక్కుని నువ్వు తప్ప ఎవడో వెలగొట్టలేడు చాలా మంది అందుకే పాస్తర్లు ఎందుకంటే ఇచ్చినాడు వాడు హక్కు దయానికి దయమంటే పో పాస్తా నువ్వేం చేస్తా పోనా నువ్వంటే నాకు భయమే కానీ నేను పోడానికి వీలైదు ఎందుకంటే నాకు వీళ్ళు హక్కు ఇచ్చిండ్రు వాళ్ళు తీసేస్తేగా నేను బయటికి రాలేను కానీ వాళ్ళకి ఆ శక్తి లేదు తీయలేను ఒక్కసారి వాడికి హక్కు ఇస్తే వాడిని నీ దరికే ఎలగొట్టి నీకు నీకే శక్తి లేదు చాలామంది చేసిన మిస్టేక్స్ అవే గతంలో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఉల్టా నేను చెప్తున్నా ఫస్ట్ ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మలతోనే వాటి సమూహంలో దాని తర్వాత లోకనాదులు వీళ్ళు ఎవరంట అంధకార సంబంధులకు లోకనాథులు నేను ఇప్పుడు చెప్పాను వచ్చే ఒక అవసరం చెప్తాను ఎప్పుడున్నారో వీళ్ళు ప్రస్తుతం ఉన్నారంట వీళ్ళు ఇప్పుడున్నారు ఇప్పుడున్న ఈ అంధకార సంబంధాలకు లోక నాదులు తెలుగులో కొంచెం కష్టమవుతుంది కానీ ఇంగ్లీష్లో చాలా ఈజీగా అర్థమైపోతాయి ఇవన్నీ ఏందనండి తర్వాత అధికారులతోనూ ప్రధానులతోనూ వన్ టూ త్రీ ఫోర్ నాలుగున్నాయి ఇవి ఆపాత్ర ఆత్మలు ఇవన్నీ దుష్టాత్మలు నాలుగున్నాయి ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులు ఆకాశమాణ ముందు రాత్మలు ఈ నాలుగిర్తను యుద్ధం చేయాలంటే ఒకటి కాదు బ్రదర్ సిస్టర్స్ ఒకటి కాదు నువ్వు ఈ నాలుగిర్తలను పోరాడుతున్నావు అంటే నువ్వు ఎంత బలవంతునివి ఇవన్నీ నీ శరణలకు దూరితే ఎన్ని రకాల రోగాలు వస్తాయి మీకు తెలుసా ఆ సమూహాలలో కొన్ని దూరినాయంటే నీ అవయవాలు చచ్చిపోతాయి వాటిని బ్రతికించుకోవాలంటే నువ్వు మళ్ళా నువ్వు అక్కడికి పోవాలా సిరతానికి ఎక్కాలా అక్కడ ఉంటుంది స్పెషల్ పవర్ కేసు ప్రభుత్వ దగ్గర ఆ పవర్ తెచ్చుకుంటే కానీ అవి ఉజ్జీవింపగా చచ్చిపోయినా మళ్ళీ కొత్త అవయవాలు రావాలంటే అక్కడికి వెళ్ళి రావాలి నిజ స్వరూపం అక్కడ ఉంది కాబట్టి కాబట్టి అటువంటి ఆసక్తి కలిగిన సేవా జీవితం మనకు అవసరం ప్రతి ఒక్కరికి మీరు యుద్ధం నేర్పించుకోండి మీ కుటుంబాలలో అందుకే వాళ్ళ పిల్లలని మోకల్లో ప్రార్థన చేపియండి వాళ్ళకి నేర్పండి యుద్ధం ఇది ఇట్లుంటుందని అందరినీ ప్రేమించాలా కానీ ఇది ఆత్మీయమైన పోరాటం అని చెప్పాలా నో ఇంటి బయట అడుగు పెడితే స్టార్ట్ అయిపోతుంది నీకు యుద్ధం ఈ నాలుగు గుంపులు ఎక్కడో ఒక జగల నీకు తదుగుతూనే ఉంటాయి అందుకే నువ్వు బహు పవిత్రంగా ఉండాలతో పరిశుద్ధంగా ఉండాల నేను ఎక్కడ అడుగుపెట్టినా భాషలను ప్రార్థిస్తూనే ఉంటా దేవుడిని ఆఫీస్కి పోయినా అట్లనే చేస్తాను ఇంటికి కూడా అదే చేస్తాను ఇంట్లో అడుగుపెట్టినాక అదే చేస్తాను ఏ రూమ్లకు పోయినా నేను ఫస్ట్ భాషలను ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకు అది చూపించిన దేవుడి విధానం నువ్వు ఎప్పుడైతే భాషలలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాకో యుద్ధం స్టార్ట్ అయిపోయింది నీ నోట్ల నుంచి అగ్ని బయలుదేరుతుంటుంది నీ చేతుల అగ్ని బయలుదేరుతూ పోయి వాణి కాల్చి వేస్తూ ఉంటుంది నీ ప్రాంతం నుంచి నీ ప్రవర్తన మటుకు నువ్వు జాగ్రత్త పార్చుకో జాగ్రత్తగా జీవించడం నేర్చుకో ధన వ్యామోహం వద్దు శరీర వ్యామోహాలు అసలే వద్దు ఈ లో కమ్నైనా దాంట్లో ఉన్న దేని కానీ నువ్వు ప్రేమించద్దు అదంతా దృష్టి నుంచి పుట్టినది ప్రభుని ప్రేమ ప్రేమిస్తాం ప్రభుని శృతిస్తాం ప్రభుని స్మరిస్తాం ఆయన నామాన్ని ఆయన ధైర్యంగా మనం ప్రకటిస్తాం అనేట్ల వింటర్ మనుషులను వాక్యం చెప్తే రక్షణలకు వస్తారు వాక్యం చెప్తే బాప్తీజ్ వాళ్ళు పొందుకుంటారు నువ్వు వాక్యం చెప్తే వాళ్ళు సంపూర్ణంగా విధేయులు అవుతారు నువ్వు వాక్యం ప్రకటిస్తే ఎందుకంటే నీ ఉన్నది పరిశుద్ధ శక్తి శక్తి కాబట్టి కృతజ్ఞత భావంతో మనం ఈ యొక్క ఆరాధనలు ముగించుకుందాం పరిశుధుల వండ్రి మీకు వదనాలైనా మోహనతులుగా మా ప్రవ్వ మీకే కృతజ్ఞతలనైనా ఇది తను మళ్ళీ భయంకరమైన జీవిత పోరాటం నైనా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారంగా మేము లాగన సహాయపడండి తండ్రి ఇక్కడ తప్పిపిన ప్రతి దశలో చూపించింది ఎందుకంటే ప్రవ్వా మంది నోట్లో ఏ అబద్ధం లేదు వారి నుదుటి మీద ఏ నిందలు లేవు తల మీద ఏ నిందలు లేవు ప్రవ్వ అని వాక్యం ప్రవ్వ కాబట్టి మేము ఆ రీతిగా జీవించలేకనే సాయపడమని ప్రార్థిస్తున్నాం నోట్లో ఏ అబద్ధం లేకుండా ప్రవ్వ మా మీద ఎటువంటి ఓ ప్రవ్వ నిందని లేకుండా మేము జాగ్రత్త పడేలాగా మా ప్రవర్తనలు కాపాడండి చూపించండి ఇక్కడ తప్పిపోతున్నాము మా రక్త సంబంధికులతోని మేము తప్పిపోతున్నామా కుటుంబాలు ఇరుపురు వాళ్ళ స్థితితో తప్పిపోతున్నామా ఉద్యోగ ఎక్కడ తప్పిపోతున్నామో చూపించిన అయినా మేము సరి లేకపోతే యుద్ధంలో మేము గెలవలేం ప్రవ్వ మా అనారోగ్యాలు పోవు ప్రవ్వ వాటిని మేము విడిచిపెట్టుకోలేం ప్రవ్వ కాబట్టి మా ప్రవర్తన సరి మీ అందు మేము శక్తివంతులు మీ అందు మేము బలవంతులను సహాయపడండి ప్రవ్వ ఏ రీతిగా మీ కొరకు మేము యుద్ధం చేయడం మాకు నేర్పించమని రాత్రి మీ కొరకు సాక్షాత్తు నిలబెట్టుకోమని వింటున్న వారిని ఆశీర్వదించండి వారి జీవితాల్లో అద్భుతాలు చేకూర్చండి ప్రవ్వ ఎక్కడెక్కడైతే తరి వాళ్ళు ఏమైతే పోగొట్టుకున్నారో డబుల్ మెజర్స్ లో అవన్నీ తిరిగి పొందుకున్నారు ఏ సీకరిస్తున్నామమ్ వాళ్ళు పోగొట్టుకున్న అన్ని డబుల్ మెజర్స్ లో తిరిగి పొందుకునుగాక ఏ సీకరిస్తున్నామమ్మ ప్రవ్వ ఆరోగ్యమే కానీ ఆర్థిక స్థితే కానీ ప్రవ్వ ప్రతి విషయంలో వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభు యుద్ధానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీ రాకల వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని లేకుండా లేసి మిమ్మను సిరించలేమైనా సహాయపడమని మంచిదర దయచేమని ఏసుక్రీస్తు పరుశుధనా మమ్మన తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండునగాక ఆమెన్ అని ప్రైజ్లందరికీ ప్రైజ్ లాడ్ అందరికి బ్రదర్ సిస్టర్ సిస్టర్ ప్రైజ్ అన్న ప్రైన్ లాడ్ సిస్టర్